ఇది కష్టమా తేలిక ఇప్పుడు ఒక అడిగారు శాంతి కష్టమా తేలిక అంటే ఏమండి అశాంతికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది కానీ శాంతికి ఎఫర్ట్ ఏమి చేయక్కర్లా మరి ఏం చేయాలి ఏం చేయక్కర్లా ఏం చేయక్కర్లా ఉంటే సరిపడుతుంది ఎలా ఉండాలి ఎలా అనేమి లేదు తర్వాత శాంతిని మీరు క్రియేట్ చేయలేరు అశాంతిని క్రియేట్ చేయాల్సి ఉంటుంది శాంతిని క్రియేట్ చేయలేరు ఇప్పుడు ఓ రూము ఓ మిత్రుడు ఉన్నాడు రూమ్లో అస్సలు ఖాళీ లేదన్నాడు నాతో నేనున్నాను నాకు పదిహేను నిమిషాలు అప్పుడు చెప్పు మీ రూము నేను మీకు కావాల్సింది ఖాళీ ఏర్పాటు సరే చేయండి సరే నువ్వు పదిహేను నిమిషాలు వెళ్ళి ఒక మనిషి సహాయం చేసుకున్నా అరే లోపల ఉన్న ప్రతి సామానం రోడ్డు మీద సోఫాలు బయటపెట్టాయి టేబుల్ బయట పెట్టాయి కుర్చీ బయటపెట్టాయి తర్వాత ఏవేమో గోడలకి చీపుళ్ళు పరి ఇలాంటివేమో గోడలకి అవన్నీ తీసుకెళ్ళి బయటపెట్టి ఒక్కసారి గుడిపోయి వీడు వచ్చాడు ఇప్పుడు చూడాల రూమ్లో ఏముందో చూడు అంతా ఖాళీ అయ్యాడు ఆ ఖాళీ అంతకుముందు కూడా ఉంది ఇప్పుడే ఉందని అనుకుంటున్నారేమో అంతకుముందు కూడా ఉంది నేను కొత్తగా స్పేస్ని నేను క్రియేట్ చేశానా క్రియేట్ చేయలేదు స్పేస్ని ఎవడు క్రియేట్ చేయడు మీద ఆల్వేస్ డే బట్ నాట్ అవైలబుల్ ఆబ్స్టకిల్స్ ఉన్నాయి తప్ప ఖాళీ యొక్క అభావం అనేది ఎప్పుడూ లేదు స్పేస్ ఈజ్ ఆల్వేస్ డేర్ ఓన్లీ ద స్పేస్ ఉండి కూడా మీకు లభ్యం కావటం లేదు ఈ ఆబ్స్టకిల్స్ కారణంగా ఆప్స్టకిల్స్ మీరు తీసేస్తే స్పేస్ ఈజ్ ఆల్వేస్ డేర్ స్పేస్ ఆల్వేస్ డేర్ మాత్రమే కాదు స్పేస్ ఈజ్ బ్యూటిఫుల్ స్పేస్ ఈజ్ బ్యూటిఫుల్ ఏదో చిత్రం పెడితే బ్యూటిఫుల్ అనుకుంటారు జనం సోఫాకి కవర్లు మంచిగా సిల్క్ కవర్లు వేస్తే బ్యూటిఫుల్ అనుకుంటారు కిటికీకి అందమైనటువంటి డిజైన్స్ ఉన్న కర్టన్లు కడితే బ్యూటిఫుల్ అనుకుంటారు దట్ ఈజ్ నాట్ బ్యూటీ దట్ ఈజ్ ద బ్యూటీ కిటికీ అలా ఓపెన్ ఉంటుంది ఏ కర్టన్స్ ఉండవు గోడ ఫ్రీగా ఉంటుంది దట్ ఈస్ ద బ్యూటీ బ్యూటీ ఆఫ్ ది ఎంత స్పేసెస్ అంటారు మీరు సముద్ర తీరానికి వెళ్తారు చాలా అందంగా ఉంటుంది వాట్ ఈజ్ ది బ్యూటీదే వాట్ ఈస్ ది బ్యూటీ ద బ్యూటీ ఆఫ్ ది ఓపెన్నెస్ బ్యూటీ ఆఫ్ ది ఎంటీ స్పేస్ దట్ ఈజ్ ది బ్యూటీ అటువంటి బ్యూటీ ఇన్ బ్యూటీ లోపల వికారం అనేది ఏమీ ఉండదు వికారం అంటే మాడిఫికేషన్ మైండ్ అలాగా కోతిలాగా గెంతులు వేస్తూ ఉంటుంది ఏమీ ఉండదు నిర్వీకారంగా స్పేస్ లైట్ నిశ్చలంగా అలా ఉంటారు ఇది ఇది నిర్గుణ ఉపాసన అవ్యక్తం యొక్క ఉపాసనండి ఇది క్లేశము మీకు అంత క్లేషం అని అనిపించకపోవచ్చు మనలో అనుకోకండి ఎందుకు అనిపించకపోవచ్చు అంటే నేను అలాగా దాన్ని హ్యామర్ చేస్తూ ఉన్నా గత కొన్ని మాసాల నుంచి అంచేది మీకు అంత క్లేశం అనిపించకపోవచ్చు ఐ వాజ్ హ్యామరింగ్ ఇట్ కొత్తగా ఆ కర్మకాండలో బాగా పీకల దాకా కూరుకుపోయిన వాడు వచ్చాడనుకోండి వాడు ఏవి ఏ వాట్ ఈస్ గోయింగ్ హీరని పారిపోతాడ కాబట్టి అవ్యక్తమునందు ఆ మనస్సుని లగ్నము చేయుంట అన్నది దాంట్లో క్లేశము ఎక్కువ ఏదైనా ఒక మంత్రం ఇచ్చి దీన్ని ఓకే నేను చెప్తాను ఇక్కడ కదలకుండా పది నిమిషాలు కూర్చో అది కష్టమా ఇక్కడి నుంచి సికింద్రాబాదు లేకపోతే పద్మనాభ గారు అక్కడ మొగదాకా పరిగెత్తుకుని వెళ్ళిరా పది నిమిషాలు వెళ్ళి నిమిషాలు రావాలి నిమిషాలు పరిగెత్తుకుని వెళ్ళిరా ఈ రెండింటిలో ఏది కష్టం కూర్చోవడం ఎందుకంటే వీడు గెంతులు వేదానికి అలవాటు పడుతుంటాడు వాడిని కూర్చోమంటే వాడు కూర్చో బయట లహించాడు ఒక ఆయన వేదాంత క్లాసుకి వచ్చాడు ఏదో కొంచెం మంచి గడేరా క్లాస్కి వచ్చాడు అంటే ఏదోహం బ్రహ్మా పత్మవశీ లాంటి మహా ప్రజ్ఞానం బ్రహ్మ లాంటి క్లాసుకి వచ్చాడు వచ్చి పది నిమిషాలు అయ్యేప్పటికీ అయ్యి బాబు నా వల్ల కాదు నేను ఇంక వాడి ఫ్రెండ్తో కూర్చోరా నువ్వేం కష్టపడ్డదేమో కూర్చోవు నువ్వు వినకు అదే నా వల్ల కాదు ఇక్కడ కూర్చోవడం అది పారిపోయాడు అక్కడ కాబట్టి అవ్యక్త ఆ అవ్యక్తమునందు మనస్సును లగ్నము చేయుటలో చాలా క్లేశము గలదు అధిక తరహ అంటే ఆ మనిషి యొక్క మనస్సు ఎటువంటి వాడికి క్లేశము ఆయన చెప్తున్నాడు దేహవద్ధి దేహాభిమానం గలవాడికి దేహము అంటే అందరికీ దేహం ఉంది జ్ఞానికి దేహం ఉంది అజ్ఞానికి కాబట్టి దేహబుద్ధి అంటే దేహము గలవారు అని అర్థంలాగా అనిపిస్తుంది దేహం ఎవరికి ఉన్నదో చెప్పమంటారా దేహాభిమానము గలవాడికే దేహం ఉంది దేహాభిమానము ఉన్నప్పుడే దేహం ఉండదు ఇప్పుడు మీకు ఫుట్బాల్ ఆడతారు సాకర్ అని ఆ సాకర్ ప్లేయరు ఒక గోల్ వేశాడు ఆ గోల్ వేసిన తర్వాత ఆయన కాలు విరిగిపోయింది విరిగిపోతే ఇంజురీ ఏదో అయింది మొత్తానికి గోల్ వాళ్ళ టీం ఎగ్గింది అప్పుడు అడిగారు అలా కాలు విరిగిపోయింది కదా నీకు నొప్పి అనిపించలేదా అని అడిగారు అంటే వాడు అన్నాడు నాకు గోల్ తప్ప కాలు చెయ్యి దేహము ఇవేమీ లేవు గోలే ఉంది అని చెప్పాడు మరి కాలు ఎప్పుడు వచ్చిందిరా అంటే వాళ్ళు స్ట్రెచర్ మీద పారేసి బయటకు తీసుకొచ్చిన తర్వాతనే నాకు కాలు వచ్చింది అని చెప్పాడు అంతవరకు కాలు లేదు అభిమానం ఉన్నప్పుడు తప్ప నీకు దేహం ఉండదు దేహాభిమానం ఉన్నప్పుడే దేహం ఉండదు రమణ మహర్షిని పుట్టుగా మరణము అనే పాయింట్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే బర్త్ బర్త్డే అని చేస్తూ ఉంటారు కదా ఆయన ఏమన్నారంటే చూడు ఎప్పుడైతే అహంకారం పుట్టిందో దాట్ ఈస్ ది బర్త్ అహంకారము అంటే దేహమున్నందు అభిమానానికి అహంకారము అని పేరు దేహాభిమానమే అహంకారము నమ్మడు అహం కరోమీ ఇది అహంకార ఆ కేసీది దేహమే కనుక దేహాభిమానం దేహాభిమానం మీకు ఎప్పుడు పుడితే అప్పుడే మీరు పుట్టినట్టు ఇప్పుడు మీరు నిద్రలో ఉన్నారు దేహాభిమానం ఉందా లేదు నిద్ర లేచిన ప్రథమ కూడా దేహాభిమానం ఉండదు ఆ చైతన్యంగా అలా ఉంటారు ఆ సంధి ఎందు దేహాభిమానం ఉండదు ఆ తర్వాత ఆ దేహం ప్రకాశిస్తుంది ఆ చైతన్యంలో ఆ ఎదుకలో దేహం ప్రకాశిస్తుంది ప్రకాశిస్తూనే ఇన్స్టెంట్ ఐడెంటిఫికేషన్ ప్రకాశించడము తర్వాత ఐడెంటిఫై అవ్వడము ప్రాసెస్ అదే అయినప్పటికీ ఇట్ ఈజ్ సో ఇన్స్టెంట్ దట్ యూ డు నాట్ సీ ది డిస్టింగ్క్షన్ బిట్వీన్ ది టూ దేహం ప్రకాశిస్తూనే యూ ఐడెంటిఫై అవుతాయి ప్రకాశించడము ఐడెంటిఫికేషన్ రెండో అయిపోతాయి అప్పుడు అహంకారము కుట్టింది దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ అహంకార బర్త్ ఆఫ్ ఈగో ఈజ్ యువర్ బర్త్ కాబట్టి బర్త్డే బర్త్ డే అని ఊరికే అలర్ట్ చేయడం అనవసరం ప్రతిరోజు ఉదయం నిద్రలేస్తూనే బర్త్డే మళ్ళీ మధ్యలో కాఫీ తాగుతున్నప్పుడు ముందు రెండు మూడు సిక్స్ అహంకారం ఉండదు అది రిజాల్వ్ అయిపోతుంది ఆ కాఫీ రుచికి మళ్ళీ మళ్ళీ వస్తుంది నేను కాఫీ తాగుతున్నాను సో నాకు ఎగైన్ ఈగో వస్తుంది అది మళ్ళీ బర్త్డే అలా రోజుకి బర్త్డే ఎన్ని ఉంటాయో తెలిసినా ఓ హండ్రెడ్ టూ హండ్రెడ్ మరి రోజుకి హండ్రెడ్ టూ బర్త్లు ఉంటే డెత్లు ఎన్ని ఉంటాయంటారా ఈక్వల్ నెంబర్ ఉంటాయి అహంకారం యొక్క బర్త్ ఇస్త బర్త్ అహంకారం యొక్క డెత్ ఇస్త ఎనీవే సో దేహబద్ధి అంటే దేహాభిమానము గల వారికి ఆ అవ్యక్తములను మనస్సును లగ్నము చేయుట చాలా కఠినమైన విషయం దేశోధిక తరహా ఎందుకంటే గతి ఆ గమనము ఆ మూమెంట్ అవ్యక్తా గతి ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఎయిమ్ ఎట్ ఓపెన్నెస్ ఎయిమ్ ఎట్ రీలెస్ స్పేస్ లైక్ అవేర్నెస్ బౌండరీలే ఉండవు అలాంటి అవేర్నెస్ అటువంటి ఆ మూమెంట్ని అది కొంచెం క్లేశముతోటి మాత్రమే మనిషి పొందగలుగుతారు వ్యక్తాగతి దుఃఖం దుఃఖం అంటే క్లేశముచే కష్టపడి పొందాల్సి ఉంటుంది దేహబుద్ధి దేహాభిమానము గల వారికి ఈ సమస్యకి చూడండి దీన్ని కొంచెం నేను వివరంగా వ్యాఖ్యానిస్తాను ఆ నిర్గుణ ఆత్మతత్వాన్ని ఉపాసించుట అనేది అది చాలా లోతైన వివేకము ఉన్నప్పుడు మాత్రమే సంభవముగును లోతైన వివేకము ఉండాలి వివేకము అన్నది వివేకము అంటే ద ద క్లారిటీ ఆఫ్ ద డిస్టింక్షన్ ఆ డిస్టింక్షన్ క్లియర్గా తెలుస్తూ ఉండడం డిస్టింగ్క్షన్ ఆఫ్ థాట్ నిత్య అనిత్య వివేకం ఇప్పుడు మనం డబ్బు పోగేస్తూ ఉంటాం ఏమంటే డబ్బు పోగేసేప్పుడు ఎంతో గస్టుతోటి ఎంతో కమిట్మెంట్ తోటి ఎంతో శ్రద్ధతో మనం పోగేస్తాం అంత శ్రద్ధ దాని మీద చూపిస్తున్నాము అంటే అర్థం ఏమిటో తెలుస్తుందండి నిత్య అనిత్య వివేకం లేదు ఎందుకంటే డబ్బు అనిత్యం కానీ మనం పోగేసేటువంటి ఆ శ్రద్ధ ఆ ప్రేమ చూస్తే అదేదో నిత్యమాన్నట్లు పోగేస్తోంది చూడండి వివేకము కొరబడినడు నిత్యాన్నిచ్చిన వస్తువు వివేకము చాలా కఠినమైన విషయం వీడు ఇల్లు కట్టిస్తాడు నా ఇల్లు కట్టిస్తాడు దానికి రంగులు వేయిస్తాడు అలంకారాలు చేయిస్తాడు నాది నాది నాదంతో ఎంత దాని మీద ఎంత ప్రేమను కురిపిస్తాడంటే మూడేళ్ళు దాని మీద ప్రేమను కురిపించి తయారు ఆ తర్వాత ముప్పై నాది నాదలతో బతికి ఓ రోజులు నోరు వెళ్ళగడతాడు ఏం నాది అవుతుందా నోరు వెళ్ళబెట్టుతా అన్నది అది వైదిక ప్రయోగం యాద దాతి చంద్రద్యోపనిషత్తున ఉంది ప్రయోగం నోరు వెళ్ళబెట్టేది అంటే ఇంకా అర్థం కాబట్టి మూడేళ్లు ప్రేమను కురిపించి తయారు చేసి ముప్పై ఏళ్ళు నాది నాది అని అన్నాడంటే వాడు నిత్యానిత్య వస్తు వివేకం కలవాడా కదా లేనివాడని స్పష్టమైపోతుంది ఎంత కఠినము నిత్యానిత్య వస్తు వివేకము యూ డోంట్ నీడ్ మై హావ్ you just need a house my house you don't need you need a house that is the basic truth ali sala maulikamaina satyam danni manushi telusukogaluthadu ee illu kavalaneya ranmeda lokamlo entati adhyanam yokka vilasha illu kosam anyayalu chestharu lamsalu isukuntaru mosalu chestharu apathyam balutharu prabhutvabhuma akramistharu pakkavadu bhuma akramistharu ఎన్ని అధర్మాలు చేయాలో అన్ని అధర్మాలు చేస్తారు దేనికోసమని అనిత్య వస్తువు కోసం అది నిత్యమని భ్రమపడి నిత్యానిత్య వస్తువు వివేకం ఇన్సూరెన్స్ చేశానంటాడు వాడు మరీ సిద్దూ ఇన్ష్యూర్ యు ఇన్ష్యూర్ నో వివేకము కొనవడ ఇప్పుడు వాడికి అవ్యక్తాసక్తం ఎలా అవుతుందనే మనస్సు అవతం అలాగే సదసద్వివేకము ఈ మరీ కఠినది సదసద్వివేకము ఇప్పుడు ఈ సదసద్ వివేకాన్ని గురించి ఇక్కడ పాఠం చెప్పడం మొదలు నేను ఆ రోడ్డు మీదకి వెళ్ళి చెప్తే నన్ను ఎరగడ్డ హాస్పిటల్లో వేస్తాను ఎందుకంటే ఇట్ ఈజ్ లునటికల్ లునట్సీ అనే గ్రహింపకూడదు సదసద్ ఏది ఉన్నది ఏది మిథ్య అసత్ అంటే నిత్య ఏది ఉన్నది ఇప్పుడు త్రాడు ఉంటుంది పామును చూసుకుంటారు పామును భ్రమపడతారు ఆ పాము అసత్ త్రాడు దాన్ని సదసద్వివేకము అంటారు ప్రాక్టికల్ టర్మ్స్లో చెప్పాలంటే కుండా మట్టి ఉంటుంది కుండా సత్తి మట్టి సత్యం ఉట్టికెచ్చేవ శక్తి లోహమిచ్చేవ శ శక్తి నెక్లెస్ ఇత్య బంగారం శక్తి అంచేత నెక్లెస్ని బంగారపు బాండ్ కింద మార్చేస్తే మీకు సదసద్ వివేకం ఉన్నట్లు లేకపోతే ఆ బంగారం తీసి ఎవరికైనా ఇచ్చేస్తే మీకు సదసత్వం ఎంత బాగా ఉన్నతమే బంగారం కలితే మోదు మరొకటి ఇప్పుడు మీ బంగారం కోసం స్త్రీలే కానక్కర్లా ఇప్పుడు పురుషులు ఈ స్త్రీలను మించి ఉంగరాలు నాలుగు ఐదు ఆ ఉంగరాలు ఎవేవో రాళ్ళని ఇదనేదని క్రేజీ పీపుల్ ఆర్ జస్ట్ క్రేజీ అవుట్ రైట్ క్రేజీ ఎవరినో ది ట్రూత్ బిట్వీన్ సట్ అండ్ అసట్ అసదస వివేకము కొరబడిన సందర్భంలో అవ్యక్తోపాసన చేయండి ఏం చేస్తాడు అవ్యక్తోపాసన తర్వాత ఆత్మ అనాత్మ వివేకం ఇవన్నీ కఠినమైన వివేకం చాలా కష్టం చాలా సూక్ష్మమైన బుద్ధి కావాలి వివేకానికి ఈ బండ బుద్ధి పనికిరాదు సూక్ష్మమైన బుద్ధి ఉదాహరణకి దేహం ఉందనుకోండి ఆత్మ కాదు అనాత్మ దేహం అనాత్మ ఇప్పుడు ఆత్మానాత్మ అంటే సెల్ఫ్ నాన్ సెల్ఫ్ అని రెండు వర్గాలు ఇచ్చి దేహం ఎక్కడ వేస్తారండి నాన్ సెల్ఫ్లో వేయాలి మీరు దేహాన్ని తీసుకొచ్చి సెల్ఫ్లో వేస్తారంటే చార్వాకులు అయిపోతారు దేహాన్ని నాన్ సెల్ఫ్లో వేయాలి ఇంద్రియాలని ఎక్కడ వేయాలి నాన్ సెల్ఫ్లో వేయాలి మరి సెల్ఫ్లో ఏమే ఏమే ఎక్కర్లేదు అలా ఉంటున్నారు స్పేస్ అది స్పేస్ స్పేస్కి వేరే కేటగిరీ ఏమి ఉండదు కాబట్టి దేహము అనాత్మ అని దేహము నందు ఎ కైండ్ ఆఫ్ జనరస్ ఇండిఫరెన్స్ జనరస్ ఇండిఫరెన్స్ ఇండిఫరెన్స్ అంటే క్యాలెస్ ఇండిఫరెన్స్ కాదు జనరస్ ఇండిఫరెన్స్ క్యాలెస్ ఇండిఫరెన్స్ అంటే అది క్రూరత్వంలోకి వస్తుంది జనరస్ అంటే దేహం గురించి పట్టించుకునే పనే లేదు అది దానికి నొప్పో ఏదో కలిగినప్పుడు అది పిలుస్తుంది ఇట్ క్రైస్ ఫర్ అటెన్షన్ అప్పుడు దానికి ఆ అటెన్షన్ ఇవ్వటం ఎంత అవసరమో అంత అటెన్షన్ ఇవ్వటం వేలు తెగిందనుకోండి ఆ వేలు వీళ్ళు పిలుస్తుంది ఎలా నా సంగ చూడరా నా సంగ చూడరా ఆ పోతే తెగితే తెగిందని వదిలేస్తే పుసరం పట్టుకుంటే అక్కడ రక్తం మరకపోతుంది కళ్ళువా అనుకుంటే ఇక్కడ రక్తం పడుతుంది ఎలా వదిలేస్తారు దాన్ని ఏది ముట్టుకుంటే అది రక్తం అవుతుంది పైగా మధ్య మధ్యలో ఏదో చదువుకున్నా ఉంటే ఇక్కడ ఏదో మంట కింద ఉంటుంది దాన్ని ఎలా వదిలేస్తారు ఇట్ ఈస్ క్రైమ్ ఫర్ అటెన్షన్ కాబట్టి ఏం చేయాలి జాన్సన్ అండ్ జాన్సన్ బ్యాండేడ్ పేకం ఒకటి పెట్టుకోవాలి పెట్టుకునే ఓకే యూ ఆర్ క్రైమింగ్ ఫర్ అటెన్షన్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని ఆ బ్యాండేడ్ చూసేయటం ఇప్పుడు వీటిని చూస్తున్నాయి ఇంకా మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు యూఆర్ సేఫ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ దట్ కైండ్ ఆఫ్ జనరస్ ఇన్ డిఫరెన్స్ దానికి వేసినప్పుడు మితంగా భోజనం మితంగా ఇప్పుడు నేను ఒకటి చూడండి ఒకడు స్కూటర్ నడుపుతున్నాడు పెట్రోల్ పోయించడానికి వెళ్ళాడు ఎంత కొట్టమంటామని అడిగాడు యూజువల్ లాంగ్ బ్యాగ్ ఎంత కొట్టమంటారు అంటే ఫైవ్ లీటర్లు కొట్టాను అడిగి అంటే వాడు ఫైవ్ లీటర్లు కొట్టారు మూడు లీటర్లు ఎప్పటికీ అది నిండిపోయింది ఫైవ్ లీటర్ అలా పొంగు రోడ్డు అంతా పెట్టదు అలా చేయకూడదు భోజనం భోజనం చేసే పద్ధతి అది కాదు కాబట్టి మూడు లీటర్ల కెపాసిటీ అయితే రెండు లీటర్లు కొట్టింది అదేవిధంగా వేరు కూడా ఆ లెవెల్లో భోజనం చేయాలి మితంగా భోజనం చేయటం మితంగా భోజనం చేస్తే బాడీ విల్ స్టాప్ క్రై అది ఆ వర్క్ చేయటం మానేసం దాహం వేసినప్పుడు నీరు చేయటం క్లీన్ వాటర్ రోగం వచ్చినప్పుడు మందు హ్యావింగ్ డన్ డిస్ మచ్ పరగడదు అవుతుంది ఇంకా దేహాన్ని గురించి పట్టుకుంటుంది అప్పుడప్పుడు క్లీనింగ్ అది చేసే ప్రయత్నం ఉంటుంది దాకా ఎవరబుల్టీ ట్యాక్ it goes with thoughts say okay. and nothing more than that aliganga indugani deham anatma the atmaga pranaatma whatever is of the body is not of mine the body is born when body is born not i the body is beautiful then body is beautiful not i i am beautiful not i am good there is no patient there is only disease రోగమే ఉంది తప్ప రోగి లేదు రోగి అన్నది అజ్ఞాన కల్పిక రోగము సుఖం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు పేషెంట్ని ట్రీట్ చేస్తాడా రోగాన్ని ట్రీట్ చేస్తాడా రోగాన్ని ట్రీట్ చేస్తాడు పేషెంట్ని విడి డాక్టర్ని ట్రీట్ చేస్తాడు పేషెంట్ని ట్రీట్ చేయాలంటే వీడు భగవద్గీత తలదీవులుగా వీడి చేత మళ్ళీ పనిచేయాలి డాక్టరు పేషెంట్ని ట్రీట్ చేయాలి వీడి వీడి ఎవరూ ట్రీట్ చేయలేడు ఆ భగవంతుడు సృష్టించిన వాడే మళ్ళీ వాడే వచ్చి ట్రీట్ చేయాలి డాక్టర్ వీడిని ట్రీట్ చేయడు వీడి రోగాన్ని ట్రీట్ చేస్తాడు వీడిని గురించి పట్టించుకోడు వీడు గోల పెడుతూ ఉంటాడు మీరు ఊరుకోండి నాకు తెలిసిపోయి మీరు ఊరుకోండి కాదండి మరి సర్జరీ నీకెందుకు నువ్వు ఊరుకోవ్ గోల కొడుకో వీడిని ట్రీట్ చేయడం డాక్టరు రోగానికే ట్రీట్మెంట్ వీణ్ణెవరూ ట్రీట్ చేయలేటండి కాబట్టి ఆత్మ అనాత్మ వివేకము దేహము అనాత్మ దేహంతో మొదలు పెడితే అది మనస్సు దగ్గర కూడా వెళ్తుంది మనస్సు కూడా అనాత్మ ఇంకా మరింత కఠినమైన సమాచారం మనస్సు దేహం అనాత్మ అని తెలుసుకోవటంలో కొంత సరళత ఉన్నది కానీ మనస్సు అనాత్మ అన్నది హండ్రెడ్ టైమ్స్ మోర్ డిఫికల్ట్ టు అప్రిషియేట్ దట్ ట్రూత్ కాబట్టి ఇంతటి సుఖదుఖ వివేకం సుఖదువేకం ఏది సుఖం నేను అందుతా చెప్పండి ఏది సుఖం 7 థర్టీ అయ్యేప్పటికి చారు అన్నాం చారు మజ్జిగా లైట్గా తినేసి అయితే రెండో మూడో ఇడ్లీ తినేసి లైట్గా విశ్రమిస్తాం నామజపనం చేసుకోవటము లేదా ఏదైనా పుస్తకం చదువుకుని పది ఎప్పటికి తొమ్మిదిన్నర పది ఏడుకి విశ్వస్తాం ఒక కేసు రెండో కేసు డిఎన్ఆర్ పార్టీ తొమ్మిదికి మొదలవుతుంది పదకొండున్నర దాకా పోతున్నా బఫే 25 ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి బోల్డ్ అనే డ్రింక్స్ అవి ఉంటాయి కావాలంటే డ్యాన్స్ కూడా చేయచ్చు డ్యాన్స్ చేయడం ఏంటండి పిచ్చా ఏ ఏ డ్యాన్స్ చేస్తారు ఈ కబంధానికి డ్యాన్స్ ఏమిటండి ఎవరు చెప్పేటండి కానీ చేస్తారు ఇప్పుడు ఈ రెండింట్లో ఏది సుఖమో ఏది దుఃఖమో మీకు చెప్పాలి మీరు భగవద్గీత పాఠం బాగా చదివారు కాబట్టి మీరు చెప్తారు కరెక్ట్గా కానీ లోక దృష్టి ఎలా ఉంటుంది ఈ చారు వర్ణం తిన్నవాడు వాడిని ఏమంటాడు వాడు అభాగ్యుడు అయోగ్యులు బ్యాడ్ లక్ పాపం చాలు వర్ణం తినే పుస్తకం చదువుకుంటూ కూర్చుంటున్నాడు బ్యాడ్ లక్ అదే మనం మహాపుణ్యాహం చేసుకుని భోగాలు అనుభవం చేస్తున్నాం డాన్స్ చేసేస్తున్నాం అనుకుంటాడు అంటే అర్థం ఏంటి వాడికి సుఖ దుఃఖం ఇవ్వటం లేదు దుఃఖాన్ని చూసి సుఖం అని భ్రమపడతాడు ఏది సుఖమో అది దుఃఖం అనేది భ్రమపడి సుఖ దుఃఖం నివేకమే లేదు ఎనిమిది దుఃఖం వేడన్నో వాట్ ఈజ్ గుడ్ ఫర్ దాట్ వేడన్నో వాట్ ఈజ్ హ్యాపీనెస్ అంచేతనే సుఖమనే భ్రాంతితోటి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు పుట్టడు దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు సుఖమనే భ్రమపడి డబ్బు సంపాదిస్తే సుఖమనే భ్రమపడి నలభై నలభై ఐదేళ్ళు వచ్చేప్పుడు ముసలివాడైపోతుంది రోడ్డు వాడైపోతుంది ఇంత మూట సంపాదిస్తాడు ఎందుకు రోహిశ తర్వాత ఇంత మోత ఉంటే ఏం చేసుకుంటాడా మోట సుఖదుఖ వివేకము సమాజంలో చాలా తక్కువగా ఉంటుంది ఈ రకంగా ఈ వివేకము అనేది అనేక స్థాయిలలో ఉంటుంది చాలా గాఢంగా గంభీరంగా ఉంటుంది గభీరంగా ఉంటుంది దానిని స్వాధీన వివేకము ఉజ్వలమైన వివేకాన్ని కలిగి ఉంటే కానీ ఆ వ్యక్తమునందు మనస్సు అందుకోసమని శ్రీకృష్ణుడు దాన్ని క్లేశ అధికతరహ తర్వాత వైరాగ్యము దిక్తంగా ఉండాల్సి ఉంటుంది దృఢమైన వైరాగ్యం ఉండాలి అంటే ఎలాగో చూసినా ఈ జగత్తును మీరు చూడండి బోళ్ళంత విభవము అంటే వైభవము మీకు కనబడుతుంది వైభవం వైభవం విద్యలు మేడలు భోగాలు అన్నములు పానీయములు బోల్డ్ వైభవం మీకు కనబడుతుంది బోల్డ్ విస్తారం కనపడుతుంది ఇప్పుడు వైరాగ్యం అంటే ఏదో తెలుస్తున్నాండి ఈ జగత్తులో కనుపడే ఇంతటి వైభవము ఇంతటి విస్తారము సకల వైభవములు విస్తారము తర్వాత ఇంకొక అంశం ఉన్నది ఈ జగత్తులో సంబంధములు తండ్రి కొడుకు తల్లి భార్య భర్త బావమరిది ఈ అన్నిటికంటే పవర్ఫుల్ సంబంధం ఈ బావమరోహుడు బావమరిది మేనల్లుడు మేనకు సంబంధములు ఉంటాయి మూడు జగత్ అంటే మూడు విస్తారము వైభవము సంబంధము ఈ మూడు కూడా వలక్కి అంటే సుపరాము నీటి మీద రాతలు మాత్రమే వాటిల్లో ఏమీ యథార్థత లేదు నీటి మీద రాతలు మనిషి బయోగ్రఫీ రాస్తాడు ఎక్కడ రాస్తాడు నీటి మీద రాస్తాడు బయోగ్రఫీ నీటి మీద బయోగ్రఫీ రాస్తాడు ఈ రోజు లేచాను ఈరోజు బ్యా బ్యాలెన్స్ షీట్లో పదివేలు లాభం లభించాను అని రాసుకుంటాడు ఎక్కడ రాసుకుంటాడు నీటి మీద రాసుకుంటాడు పీపుల్ రైట్ బయోగ్రఫీ అండ్ వాటర్ ఫ్లోయింగ్ వాటర్ మీద వీళ్ళు రాసింది ఏమవుతుందండి ఏమవుతుంది నీటి మీద రాశాం ఈ సత్యాన్ని క్లియర్గా చూసి తీవ్రమైనటువంటి విరక్తి ఎవరికైతే ఉంటుందో వాడు అవ్యక్త మీద మనస్సును సరళంగా లగ్నం చేయగలుగుతాడు దానికి బదులుగా వైరాగ్యానికి బదులుగా దేహమేనందు మమకారం పెట్టుకుని నేను నా దేహము అంటే అలా ఇన్సూర్ ఇన్సెక్యూర్గా బతికి వాడికి వాడికి వేరే అవ్యక్తము నుండి మనస్సు పెట్టుకోవాలంటే వాడికి ఏం లగ్నం అవుతుంది లగ్నం కాదు అలా క్లేశము కాదు లగ్నం అని సగుణోపాసనకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు సగుణోపాసన చేసుకో అవ్యక్తం నీకు అది మీకు హజం హజం అంటారు అంటే మీకు అది అరక్కపోతే రగులో వాసలే ఈ జగత్తు వెళ్ళిన ప్రగు బియ్యకు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ కాబట్టి ఇటువంటి క్లేషము సో కలవు తీవ్రమైన వైరాగ్యం ఉంటే కానీ అవ్యక్తోపాసన నిపుణోపాసన సిద్ధించారు ఇంకా వైరాగ్యంలో ఇంకొక అంశము ఈ భూలోకంలో అతి అల్పాతి అల్పమైన భోగము దగ్గర మొదలుపెట్టి అత్యంత అల్పమైన భోగముతో మొదలుపెట్టి బ్రహ్మలోక ప్రాప్తి వరకు ఉండే భోగములు ఏవైతే కలవో వీటన్నిటి ఎడవా Rota. I don't care for any of that. And yet one, jvalanthamaina, virakti, yavadika untung do, vadi yokkham, vadi ki, yavadika upasana saralanga untung. Because the uh, nirgunopasana, what do you mean, 21 times. Then there is space light, space light. మీ మనస్సు అమనీ భావాన్ని పొందుతుంది మనస్సు వెళ్ళి అమనీ భావంలో అంటే నో మైండ్ హుడ్ అని ట్రాన్స్లేట్ చేశారు తెలంగాణది నో మైండ్ హుడ్ అమనీ భావము వెరీస్ హీస్ ట్రాన్స్లేషన్ వెరీ పవర్ఫుల్ ట్రాన్స్లేషన్ నో మైండ్ హుడ్ అమనీ భావంలో మనస్సు వెళ్ళి విలీనం కావాలి అలా అమనీ భావంలో మనస్సు విలీనమైన క్షణం కాకుండా మళ్ళీ మనస్సు వృత్తి ప్రవాహంలోకి వచ్చేస్తుంది నిలబడదు మనీ భావంలో నిలబడదు వృత్తి ప్రవాహంలోకి జారిపోతూ ఉంటాం ఇది ఎలాగంటే ఎగరడం బాగా చేతగాని పక్షి పిల్ల ఏదో కొంత కష్టపడి అలా ఒకసారి ఎగిరినా మళ్ళీ వచ్చి కొమ్మ మీద పడిపోతుంది అలా ఆకాశంలో నిలబడలేదు ఆ విధంగా ఎవరి మనస్సు ఆ నిర్గుణోపాసనలో నిలబడటం కష్టమవుతుందో వాళ్ళ కోసమని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు ఆయన వేషోధిక తరహా అని చెప్పడంలో అభిప్రాయం ఉంది హీ ప్రిపేరింగ్ ది గ్రౌండ్ ఓకే ఫర్ యూ నేను కర్మయోగాన్ని చెప్తాను బాధ్య అనుష్ఠించి ఇప్పుడు ఎలాగంటే పిల్లవాడు ఉన్నాడు వాడిని ఆరో తరగతిలో వేయాలా ఐదో తరగతిలో వేయాలా అని ఒక శంక ఒక సందేహం వస్తుంది తల్లిదండ్రులు మా వాడిని మా మా కొడుకుని మీరు ఆరులో వేసేయండి అని వీళ్ళు ఇమోషనల్ గా పోతారు తప్పు టీచర్ అంటాడు నేను చెప్తాను అలగా పడతమ్మా అని తల్లికి తండ్రికి చెప్పి నేను చెప్పాను కదా అని వాడిని పిలిచి వీళ్ళిద్దరినీ బయట వెయిట్ చేయమని వాడిని పిలిచి వాడితో మాట్లాడతారు టీచర్ అరే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వెళ్తారా అని అంటారు అంటే వీడుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పారు వాడి వ్యాథాటిక్స్ అలా ఉంటుంది అవును ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా విడతీస్తే వస్తుంది బ్రాకెట్ విడత వస్తుందండి శ్రీ వాడు పదం ప్రత్యేకంగా బాధ్యత అన్నట్టుగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది అది చెప్పి వాడు అలా ఘనంగా టీచర్ ముఖంలోకి చూస్తాడు ఆ టీచర్ ఏం చేస్తాడంటే నన్ను ఐదో క్లాస్లో జాయిన్ చేసుకుంటున్నాను అని ఐదో క్లాస్లో జాయిన్ చేసుకుంటాడు అలా ఈ అబ్జెక్ట్తో పాటు అలాడు తల్లిదండ్రులు అంటాడు మా కుర్రాడు చాలా బుద్ధిమంతులండి మీరు ఐదు అంటారేమీ ఆరులో జాయిన్ చేసుకోండి మినిస్టర్ చేసి చెప్పి ఇస్తే జాయిన్ చేసుకుంటారా లంక ఇస్తే జాయిన్ చేసుకుంటారా అని వీళ్ళ ప్రయత్నం అదే అలా కాదయా వాడి ఆరో క్లాసు వాడికి అరగదది ఐదో క్లాసు కరెక్ట్గా ఉంటుంది ఏడాది ఆలస్యంగా ముందుకు వెళ్తే మంచిది ఫౌండేషన్ గట్టిగా అర్థం చేసుకో ఇక్కడ కూడా అదే పరిస్థితి క్లేష అధికతర భాష్యకారులే ఉంటారు చూద్దాం క్లేశ అధికతర అధిక తర తరప్రచయం అంటే మోర్ డిఫికల్ట్ మోర్ డిఫికల్ట్ అంటే అధిక ఒకటి ఉండాలి అధికము అధిక తరము అధికమేమిటో చెప్పండి ముందు అధికం చెప్పాక అధిక తరం ఎద్యి మత్కర్మాదిపరాణం క్లేశ అధిక క్లేశ అధికతరస్ అక్షరాత్మనాం పరమార్థదర్శినాం దేహాభిమాన పరిత్యాగ నిమిత్త అధిక తరహా అనేదాన్ని ఆయన చాలా వ్యాఖ్యానం చేస్తున్నారు శంకరుల వ్యాఖ్యానం అంటే చాలా గంభీరంగా సమగ్రంగా ఉంటుంది కంప్లీట్ గా ఇప్పుడు మత్కర్మ కృన్మత్పరమ అని చెప్పారు ఆ శ్లోకానికే వ్యాఖ్యానం పన్నెండో అధ్యాయం అంతా కూడా మత్కర్మ కలు తే మత్కర్మ చేయాలి మత్పరముడై ఉండాలి అంటే ఈశ్వరకర్మ చేయాలి ఈశ్వర పరముడై ఉండాలి అది అది మాత్రం తేలిక అది కష్టమే అది అధిక క్లేష మీరు చేసే ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి చేసే ప్రతి పని మీరు ఎవరినైనా తిట్టారనుకోండి ఆ తిట్టిన తర్వాత ఈశ్వరార్పణ వస్తు అనాలి అనగలుగుతారా తిట్టి మరి అటువంటిప్పుడు ఏం చేయాలి తిట్టకూడదు తిట్టకూడదు ఇప్పుడు ఉల్లిపాయ పులుసు రొయ్య పులుసు తయారు చేశారనుకోండి దాన్ని శ్రీకృష్ణార్పణ వస్తుంది ముందు నైవేద్యం పెట్టాలి పెట్టగలుగుతారా ఉల్లిపాయ పులుసులు అలాంటివి నైవేద్యం పెట్టగలుగుతారా పెట్టలేదు మరి అటువంటిప్పుడు తయారు చేయకూడదు ఇదిగో ఉన్నట్లు మామూలుగా ఒక ఆయకి నైవేద్యం దేవుడికి నైవేద్యం పెట్టేటువంటి అలవాటు నైవేద్యం పెడితే కానీ తిరగదు ఆయన ఏం చేశారంటే వడ్డించేప్పుడు వంకాయ కూర నైవేద్యానికి పనికిరాదు ఓకే వంకాయ కూర చేయించారు వంకాయ కారం పెట్టుకూర చేయించారు అది వడ్డించకు ఉల్లిపాయ పులుసు అది కూడా నైవేద్యానికి పనికిరాదు అది వడ్డించకు ఇంకేమిటి అన్నము పప్పు కొరకు వస్తాయి అన్నం వడ్డించు పప్పు వడ్డించు పెరుగు ఓపేశారు వేసిన తర్వాత ఒకసారి నెయ్యి వేయి ఇప్పుడు శ్రీకృష్ణుడికి నైవేద్యం చేసేసి ఆ ఇప్పుడు కొట్టుకురా ఒంకా అలా చేయకూడదు వుడ్ నాట్ డూ దాట్ చీటింగ్ అంటారు యు కెనాట్ చీట్ గాడ్ సాధనలో చీటింగ్ పొందుతున్నారు అలాంటి కన్వీన్యెస్ అతి తెలివితేటలు దే ఆర్ జెట్లిమెంట్రల్ టు సాధన సాధన నాశనం అలా చీట్ చేయకూడదు ఎందుకో తెలుస్తున్నా You are not cheating God. You are cheating yourself. In this life, it doesn't matter what it is. What is happening? What is happening with the Atma? We are going to die with him and we are going to die with him. So, I have, I have made him fall. He is going to die with him and he is going to die with him. వాడిని వంచడం ఏమీ లేదు వాడి ప్రారంభాన్ని బట్టి వాడిపోతూ ఉంటాడు ఇతరులని వంచడం ఏమీ ఉండదు అక్కడ ఉన్నదంతా తనను తాను వంచుకుంటే ఉంటుంది ఆ శక్తిని తెలుసుకోవడం కొంచెం కష్టమవుతుంది ఎనీవే సో ది పాయింట్ ఈజ్ మకర్మకృత్ అంటే మీరు ఏది తింటారు ఈశ్వరుడికి నైవేద్యం నివేదన చేయుటకు ఏది అర్హమో దాన్నే తయారు చేస్తారు అదే నివేదన చేస్తారు అదే భక్షి ఏ పని చేస్తారు ఈశ్వరుడికి నివేదన చేయటకు ఏది అర్హమో అదే పని చేస్తారు శ్రీకృష్ణార్పణ వస్తువు అంటారు పార్మర్ లక్ష్మీనరసింహారావు గారు సాక్షి చేస్తాల్లో ఏమన్నారంటే చుట్టకాల్చి వస్తు అనుటే సంభవము కాదు చుట్టకాల్చి కృష్ణార్పణ వస్తువు అని ఎలా ఇప్పుడు ఏం చేయాలి చుట్టకాలుచడం అదేం తేలిక కష్టం కదా అధిక అది కష్ట అధిక క్లేశము అక్కడ కూడా క్లేశము గలదు కానీ అవ్యత్మునందు మనస్సుల డొంటే మరింత క్లేశము దట్ ఈజ్ హౌ అధిక క్లేశ అధిక తరహా క్లేశ ఎందుకండి ఈ అక్షర స్ అక్షర పరబ్రహ్మను దర్శించుట ఆత్మరూపంగా అక్షరాత్మ పరమార్థ దర్శిత్వం అంటే ఏది సత్యమో ఆ సత్యమును అలా క్లియర్గా డే లైట్ లాగా స్పష్టముగా దర్శించట ఇది కనపడే జగత్త అంతా కూడా ఇది మిత్యా జగత్తు దీంట్లో ఏమీ వాస్తవము లేదు ఇది ఒక షో ప్యాసింగ్ షో సినిమా అలా షో ఉంటుంది ప్యాసింగ్ షో సో యు హెవ్ టు యూ హ్యావ్ టు నో ద ప్యాసింగ్ షో యాజ్ ద ప్యాసింగ్ షో షోని షోగా తీసుకోవాలి తప్ప షోని సత్యముగా తీసుకోకూడదు జగత్ అనేది ఇది ఒక షో ఇది సత్యము కాదు సత్యము ఆత్మస్వరూపమే అని ఆ పరమార్థ దర్శనం ఏదైతే పడదో అది మరింత క్లేశం కర్మలు చేసి ఈశ్వరార్పణ చేయడం క్లేశమైతే మరింత క్లేశం ఇది ఎందుకంటే అంత ఎక్కువ క్లేశం దీనికి ఎందుకు వచ్చింది జనరల్ కర్మ చేయడం అంటే క్లేశం అనిపిస్తుంది ఇప్పుడు స్నానం చేయాలి తెలవారు పూజాది చేయాలి క్లేశం అనిపిస్తుంది కదా ఇంట్లో క్లేశమే ఉంది అని అనిపిస్తుంది అసలు క్లేశం అంతా ఇక్కడే ఉంది ఎందుకంటే ఇక్కడ దేహాభిమాన పరిత్యాగం చేస్తే కానీ మీకు అక్షరో పాసన అది కుదరదు ఘటిల్లదు రిజల్ట్ బికమ్ ఫీసిబుల్ దేహాత్మాభిమానాన్ని పరిత్యాగం చేయాలి అంటే దేహాభిమానాన్ని పరిత్యాగం చేయటం చాలా చాలా చాలా కఠినం దేహాభిమాన పరిత్యాగం అనేది మీకు ఇంచుకుంచి ఎక్కడ కనపడదు ఎక్కడైనా దేహాభిమాన పరిత్యాగం చేసిన మహాత్మని మీరు చూపించండి మీకు నేను ఆత్మజ్ఞాని నేను మీకు చూపిస్తాను ఇంటి కోసం ప్రతివాడు దేహాభిమానాన్ని పెంచి పోషించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దేహాభిమానాన్ని పరిత్యాగం చేసినటువంటి వాళ్ళు స్వామి రామసుబురాశ్రి మహారాజ్ ఆయన తొంభై సంవత్సరం వంద సంవత్సరాలు జీవించారు జీవించి ఆయన వేదాంతాన్ని తత్వాన్ని బోధించారు ఎక్కడ ఆయన ఫోటో అనేది లేదు డోంట్ హ్యావ్ హిస్ ఫోటో ఆయన ఎలా ఉంటారంటే మీరు ఫిజికల్గా ఆయన్ని చూసి ఉంటే మీకు తెలియాలి లేకపోతే తెలియదు అంటే ఆయన టీవీలో ప్రసంగం వచ్చేది ఆ టీవీలో ప్రసంగం వచ్చినప్పుడు ఆడియో వచ్చేది తప్ప వీడియో లేదు అంత కఠోరమైనటువంటి వ్రతాన్ని నియమాన్ని ఆయన పాలించి దేహాభిమానం అంటే ఉంటే మీకు దృష్టాంతంగా చెప్పారు దేహాభిమాన పరిత్యాగము చాలా కఠినమైనవివన్ మహాత్ముల మీద అనబడే వాళ్ళు కూడా ఆ దేహాన్ని అలంకారం చేసి దానికేమో కొత్త కొత్త హంగులన్నీ దిద్ది దాన్ని అసహాసంగా ప్రాజెక్ట్ చేసే ప్రయత్నంలో ఉంటారు తప్ప తత్వాన్ని ప్రాజెక్ట్ చేసేటువంటి వాళ్ళు తత్వాన్ని మోహించి వాళ్ళు తత్వాన్ని హైలైట్ చేసేవాళ్ళు ఎప్పుడూ అరుదు కాబట్టి దేహాభిమాన పరిత్యాగము అంత క్లే అధికమైన క్లేశముతో అధికాధికమైన క్లేశము కర్మలో క్లేశము దాని ముందు చాలా అసలు క్లేశమే కాదు అందుకోసం శ్రీకృష్ణుడు అధిక ఎందుకంటే దేహాభిమానాన్ని పరిత్యాగం చేయకుండా తీవ్రమైన వివేకమై రాజ్యములతో మాత్రమే సంభవమయ్యే దేహాభిమాన పరిత్యాగము లేకుండా అక్షరోపాసన సంభవము అవ్వదు అందుకోసం అది క్లేశోధికర అంట అవ్యక్సత్త అవ్యక్ ఆసక్తం చేత ఎం తే అవ్యక్తేతసా అవ్యక్త సప్తచేత సాలో మల్లినాథసూరి రఘువంశం వ్యాఖ్యానం చేసినట్టుగా అనిపిస్తుంది సో అంటే ఒకవైపు దేహాభిమానం అడ్డు పెట్టుకునేవి రెండో వైపు ఆత్మ పరమాత్మ అనుకుంటే అది చాలా కఠినమైన విషయము మీ మనస్సు దాని మీద నేలా పాడవుతుంది దేహాభిమానం ఉండి అవ్యక్తం మీద మనస్సును లగ్నం చేయటా అన్నది క్లేశము చాలా అధికతరముగా నూందును మంచిది మనం చాలా విస్తారంగా ఈ అంశాన్ని చూసి ఉన్నాము అవ్యక్త హీ యస్మాత్ హీ అంటే యస్మాత్ అనార్థం గతిహీ యా గతిహీ అక్షరాత్మిక దుఃఖం సా గతిహీ దుఃఖం నిత్యన ఒక పంశకం లేదా చేతనే సా దుఃఖం అంటాం దుఃఖం నిత్యన ఒక ముంశకలిం దాని ఉద్దేశం సా స్త్రీలింగమైనా అది నపులింగంగానే ఉండిపోతుంది సా దుఃఖం సో ఏదైతే అవ్యక్తమైన గతి గమనము మూమెంట్ అంటే అయితే ఆ సాధన యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది రూపముండదు శబ్దం ఉండదు అది అమనీభావ రూపమైనటువంటి సాధన యొక్క మూమెంట్ అటువంటి మూమెంట్ అంటే పరిచ్ఛిన్నమైన రూపము ఆకృతి ఇవేమీ ఉండవు ఆకారము ఇవేమీ ఉండవు సో అటువంటి సాధన అట్కెండ్ ఆఫ్ ఎ మూమెంట్ అది క్లేశముతో కూడినది సా గతి దుఃఖం అవ్యక్త హి గతి దుఃఖం గతి స్త్రీలింగం అవ్యక్త్యత స్త్రీలింగం కానీ అది దుఃఖం దుఃఖం నిశ్చిన ముఖం అయ్యాం కాబట్టి సమానాధికరణం కుదురుతుంది అలాగే ఉంటుంది ఆ సమానాధికరణం సో అవ్యక్త గతి దుఃఖం చూడండి నన్ను ఎవరో సత్సంగంలో ఒక ప్రశ్న అడిగారు దేవుడికి రూపం ఉందా లేదా అని అడిగారు కోయంబత్తూరులో ఎప్పుడో సత్సంగం చేసినప్పుడు మంచి ప్రశ్నలు గుర్తుంటాయి కదా బేటా ప్రశ్నలు ఉండి మర్చిపోతాం అవునండి వీడు ఇక్కడ గుట్టాడు అక్కడ గుట్టాడు ఏమైంది అదే ఇలాంటి ప్రశ్నలు ఏం గుర్తుంటాయి దాంట్లో సారము లేదు కదా సారవంతమైన ప్రశ్నలు గుర్తుంటుంది నన్ను ఎవరో విద్యార్థి దేవుడికి రూపం ఉందా అని అడిగారు అడిగితే నేనన్నాను నీకు రూపం ఉందో చెప్పు అని అడిగారు వేదాంతం చదువుకుంటున్న విద్యార్థి కించాత అని అడిగాడు అంటే ఏమిటి నాకు రూపం ఉంటే ఏమిటి నాకు రూపం ఉంటే రూపం లేకపోతే ఏమిటి నేను అడుగుతున్నది దేవుడి గురించి కదా నాకు రూపం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అని అడిగాడు కాదు నువ్వు చెప్పు సపోజ్ రూపం ఉందనుక్కో అంటే దేవుడికి కూడా రూపం ఉంది సపోజ్ లేదనుకోండి దేవుడికి లేదు సాకారధీర్ ఆత్మని యావదస్తి సాకారధీర్ బ్రహ్మణి తావదస్తి తనకు ఆకారము గలదు అని వీడు ఎంతవరకు అయితే అనుకుంటూ ఉంటాడో అంతవరకు దేవుడికి కూడా ఆకారము గలదు నేను ఫైవ్ ఫుట్ టెన్ ఇంచెస్ ఫైవ్ ఫుట్ టెన్ ఇంచెస్ నేను దేవుడు మాట ఏంటి చెప్తాను మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి ఉంటే మీ పేటెన్షన్ ఉంటుంది దేవుడు తిరుపతిలో ఇరవై నాలుగు అడుగులు ఉంటాడు ఇంకెక్కడా ఇరవై నాలుగు అడుగులు ఇచ్చి ఉండకూడదు తర్వాత హనుమంతుడైతే నూట యాభై రెండు అడుగులు ఉన్నా పర్వాలేదు వాళ్ళు నూట యాభై పెడితే మేము నూట యాభై హనుమంతుడు సిమెంట్ తోటి ఇటకలతోటి సిమెంట్ తోటి హనుమంతుడు ఉంది అయితే రాలేదు అదే దేవుడికి ఆకారం నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవరా అంటే తనకి ఆకారం ఉంది కనుక దేవుడికి ఆకారం ఉంటుంది తనకి రూపం ఉంటే దేవుడికి రూపం ఉంటుంది సో అటువంటి తన స్వరూపం తన ఎడల ఆకార బుద్ధి సాకార బుద్ధి గలవాడు అంటే తాను దేహమే దేహము యొక్క ఆకారం తన ఆకారమే అనేటువంటి ఆ దేహాభిమానం గలవాడు వాడు ఈశ్వరుడు అవ్యక్తము అంటే వాడికి ఏం వెళ్తుందండి బుద్ధిని వెళ్ళదు అవ్యక్తాహి గతి దుఃఖం అవ్యక్తం అని చెప్తే ఆ మనస్సు అవ్యక్తం మీద నిలబడదు మళ్ళీ వచ్చేసి వ్యక్తం మీద పడిపోతుంది అవ్యక్తాహి గతి దుఃఖం దేహవర్ధికి అవాప్యము దేహాభిమానం గలవాడు అతి కష్టం మీద ఆ మీద నిలబడుతున్నాడు ఎంతసేపు నిలబడుతుంది అలా నిలబడుతుంది మళ్ళీ పడిపోతుంది వాడిని ట్రై చేయి నువ్వు ట్రై చేయి ఇన్నర్ సైలెన్స్ ట్రై చేయి అంటే దేహాభిమానము దృఢముగా పెంచి పోషించుకున్నవాడు వాడు ఇన్నర్ సైలెన్స్ అంటే అలా సైలెన్స్ ఒక రానే ఒకవేళ వచ్చినా మళ్ళీ పడిపోతుంది లేక మీకు దృష్టాంతం చెప్పా రెక్కలు బాగా రాని పక్షి ఎగరనే ఎగరరు ఒకచో తెసరంతా ఏగిరినా మళ్ళీ పడుతుంది అది అవ్యక్తాహిగతి దుఃఖం అంటాడు దేహబుద్ధి అవ్యక్తాహతి దుఃఖం ఏదో మొత్తం మీద కష్టపడి బిగబెట్టి మీరు మనస్సును సైలెంట్ లో పెట్టచ్చు బట్ ఇట్ వోంట్ రిమైన్ సో ఫర్ ఎనీలెంట్ ఆఫ్ థ్యాట్ ఇట్ ఫాల్స్ బ్యాక్ అని వేదాంతం మొదలు తత్వమోధానికి లేకపోతే ఆత్మ మోహం కాదు ఆత్మ పరమాత్మ బ్రహ్మ ఇలాంటివి ఏవో పడినట్టు పదాలు అనుకుంటాడు ఓ అరగంటలు ముప్ప గంట ఐదు ఆరు సార్లు ఏదో ఇంకా ఏదో పెద్ద వంద మంది జనాన్ని ఏదో కుంకుమ పూజ మొదలు పెట్టాడు ఇంకొకటి అలాంటిది ఏదో పెట్టారు పూజ మొదలు ఎందుకంటే ఈజీ ఇంతాకా నువ్వేమో ఆత్మా బ్రహ్మాండాలండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆత్మా బ్రహ్మ ఆత్మబోహ శంకర భగోత్వాదులు ఆత్మబోధం ఇలా లక్ష్మతిని పూజేద్దాం కదా అంట ఎందుకంటే అది ఎందుకండి మీరు ఆత్మబోధం కదా అంటే మీరు జనానికి సరిపడి ఉండాలి కదా అంటే మేబీ సో నేను ఐఎం నాట్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అరవీస్ వచ్చినాయి ఐఎమ్ ఎగ్జామినింగ్ ద హ్యూమన్ మైండ్స్ మూవ్మెంట్ మైండ్ యొక్క మూమెంట్ని నేను అధ్యయనం చేస్తున్నా ఇన్ అకార్డింగ్స్ విత్ ద స్టేట్మెంట్ దే కాబట్టి వాడు ఆత్మబోధ పుస్తకం పట్టుకునే ముప్పై అర గంట గంట సేపు ఆత్మబోధ పుస్తకం పట్టుకుంటేనే గొప్ప అయితే వివేక ఒక గంట ఎప్పటికీ ఆ చాలండి నెక్స్ట్ ఏమిటి వాళ్ళందరూ చర్ మొదలుపెట్టు ఏదైనా కీర్తన మొదలుపెట్టండి లేకపోతే భజన మొదలుపెట్టడం అనేది పెడతాండి ఏదో ఆర్కెస్ట్రా ఎందుకంటే ఆ అవ్యక్త గితి దేహవద్ దుఃఖం అవాప్యతేషన్ ఉన్నది వీ కెన్ ఈజిలీ అప్రీషియేట్ వాట్ ఈస్ గోయింగ్ దేహవద్ దేహాభిమానవద్భి అవాప్యతే అత క్లేశ అధికతర కాబట్టి పూర్తి చేసేస్తున్న శ్లోకం ఫినిష్ చేద్దాం కాబట్టి అవ్యక్తమనంలో మనస్సును లగ్నము చేయుట ఓవైపు దేహాభిమానం పెట్టుకుని చాలా కఠినమైన విషయం అక్షరోపాసకాణం యద్వర్తనం తద్ ఉపరిష్టాత్ వక్ష్యా సరే దేహాభిమానం గల వారికి అక్షరోపాసన అక్షర పరబ్రహ్మోపాసన కఠినము అర్థమైందండి మాకు సరే మరి అక్షరోపాసకులు ఎలా ఉంటారో దయచేసి చెప్పండి అంటే చూడు దేహాభిమానం గల వాళ్ళని ఒకటి మొదలు పెట్టాం కదా వాళ్ళకి అక్షరోపాసన డిఫికల్ట్ కదా మరి వాళ్ళు ఏం చేయాలో అది ముందు చూద్దాం అక్షరోపాసకులు ఎలా ఉంటారో నేను మీకు సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటున్నాను అక్షరోపాసక అనామిక వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ గతి సరళంగా ఉంటుందా ఎలా ఉంటుంది ఈ సమాచారం అంతా తర్వాత చెప్తాము ప్రస్తుతానికి అక్షరోపాసన స్థాయికి చేరుకోలేని వాళ్ళ కోసము సగుణోపాసనల్ని మరికొంత వివరిస్తాము అని శ్రీకృష్ణుడు ప్రసీదవుతున్నాడు ఏటు సర్వాణి కర్మాలు ఓం పూర్ణ నమద పూర్ణమి ఓం నమద్యతే పూర్ణస్య పూర్ణముద పూర్ణమే వాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి